పరిశుధ్రస్తో దేవా తది తండ్రి మీకే వననాలు వేసయ్యా ఈ యొక్క గడిషణ కాలం అంతా మనం సురక్షితంగా కాపాడి సజ్జుల మీ పెట్టడానికి మీకు ఎంతో వననాలు ప్రభు నైనా ఈ దినానికి మీ యొక్క కృపను ఓ ప్రభు మాకు అనుగురించి నడిపించమని ప్రార్థిస్తున్నాం మేము ప్రతి మార్గం సరాలం చేయండి చేయి ప్రతి పనిలో విజయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నైనా అప్పుడు ఆయన కల్వరి శిలిలో మీరు చూపించిన ప్రేమను మీద జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి మా పాపం శాపంలో రోగంలను దర్శనం అక్కడ మాకు వారిలో మీరు మరణించినారు మమ్మల్ని రక్షించుకున్నారు విడలుగా స్వీకరించినారు పరిశుద్ధ అభిషేకం అనుగ్రహించినారు కృపావారిలో ఆత్మఫలాలు అనుగ్రహించినారు దీవరాత్రిన్న కాచికపన్న రెండు నాలుగు మీరు మాకు సాయకులు మీకు ఎంతో బంధనాలు స్థితిలో స్థద్ర అర్పించుకుంటున్నాం చెల్లి తలసిన గానీ ప్రవ్వ ఏమి మీదే చిత్తాం సమస్తం మీ చిత్తానుసారంగా నడుస్తుంది ప్రవ్వ వీటిని మేము గ్రహించే దాని ప్రకారం మాట్లాడుతున్నాను తయారు చేయమంటే ఆదేశం విశాఖ మీరు చేసిన మీరు చూపించిన ప్రేమను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి మిమ్మల్ని మహిమపరుస్తున్నాం మిమ్మల్ని ధనపరుస్తున్నాం ప్రవ్వా ముఖ్యంగా తండ్రి ఆకాశం అందే గాని భూమి అందే గానీ ఏ నామానికి లేని మీ యొక్క నామానికి ఉంది ఆ నామం బట్టి మేము ఇప్పుడు తండ్రి అది అక్కడి కొత్తలు తీర్చామని ప్రార్థిస్తున్నాం నేను పాల్గొన్న వారందరి ఆశ్రయించమని ప్రార్థిస్తున్నాం ఈ ఆరా ఆధిపత్యం వహించమని ప్రార్థిస్తున్నాం పాటల ద్వారా వాక్యాల ద్వారా మీరే మహిమ నుండి మీ కొడుకు మామూలు స్పష్టలు పెట్టుకోమని రేపు క్రీస్తున్న ప్రార్థిస్తున్నాం తండ్రి ఉన్న వారికి ఎల్ విజయమేసి నందు ఉన్న వారికి ఎలా విజయమే జయం జయం Jaiyam Jaiyam Jaiyam Jaiyam Jaiyam Jaiyam Jaiyam Jaiyam Jaiyam Hosanna Hallelujah Hosanna Hallelujah Isu e Nandu Unna Variki Ella Pudu Vijayame Isu e Nandu Unna Variki ఎల్లప్పుడు విజయమే ఎన్నెన్ని కష్టాలు వచ్చినా నేనేమి భయపడను ఎవరేమి అన్నుకొనినా నేనేమి పిగులు పడను ఎన్నెన్ని కష్టాలు వచ్చినా నేనేమి భయపడను ఎవరేమి అన్నుకొనినా नी नी नी दिगुल पाडनो जयम जयम जयम जयम जयम जयम हौसन्ना हालेलुया हौसन्ना हालेलुया येशु नंदु उन्नवारी की एला पुदू विजयमे పాలు పొగను నా పాూ పాటును పాల శను సుమి గాయచే ని స్వస్త పండితిని కేసు గాయము చే స్వస్త పండితిని जयम जयम जय जय जयम जयम जयम कौसना हालेलुया कौसना हालेलुया यीशु नंद उन्नवारी की एला पुदू विजय में यीशु नंद उन्नवारी की एला पुदू विजय में हालेलुया అయ్యా మీరు ప్రేమించి నా వల్ల చెప్తూ వచ్చినటువంటి చెప్పకాయ మీ పద్నాలుగు మధ్యలో చేసి మీ నామాన్ని స్మరించడానికి మిమ్మల్ని సూచించడానికి అయ్యా మీ నామాన్ని దనపరచడానికి నాకు అనుభవించినటువంటి యొక్క బండికాయ మీ పద్నాలుగు వెంగులు సంజీ అయ్యా నేను మీ మాట అయ్యా మీ తలంపులు మీ యొక్క ఆత్మ నడుస్తుందో మామని తీర్చింది అయ్యా నా నుండి ఏ మంచి రాదని మీరు వేస్తారు అయ్యా నమ్మకోండి నేను మాట్లాడితే నమ్మకోయ్యేవా అది కేవలం నిష్ప్రయోజనము దేవా నష్టం అయ్యా మీరు మాట్లాడమని మీ యొక్క స్వరం అయ్యా మీ యొక్క ఆత్మ అక్కడి దాదాన్ని నేను అని దగ్గర గురించి అయ్యా నేను మాట్లాడటానికి కానీ బోధించడానికి కానీ తెలిపిస్తాయో నమ్మకరిగే సేవలు మీకు నామందో నేను పరిశుద్ధి నామందో అయ్యా నేను కూడా పెట్టి అయ్యాగా సహాయం చేయండి నేను మీ పరిశుద్ధ సాధారణ పట్టు చేస్తుంది నేను తగ్గించుకుంటే మేము నామా అనిపించే అయ్యా మా అందరి యొక్క దేవ ఆత్మీయ అవసరతంలో మీరు బోగా ఎరిగిందేవాడు కాబట్టి స్పందించబడలాగినప్పుడు మనం చెప్తారని కేసుక్రీష్ వారి ప్రశ్నమైన ద్రస్మాలు ఏర్పరుస్తున్నారు కలిపి ఆమె ఈరోజు మన దేవుని యొక్క ఔన్నత్యాన్ని ఆయన యొక్క అధికారాన్ని అన్నిటికంటే ముఖ్యంగా అన్నిటికంటే ఉన్నతమైనటువంటి ఆయన యొక్క సార్వభౌమాధికారాన్ని మనం చూద్దాం సావరణిటీ సార్వభౌమాధికారం ఆయన యొక్క సార్వభౌమత్వము ఏ విధంగా ఈ లోకంలో ఈ లోకంలోనే కాదు మస్తమైనటువంటి ఆయన దృష్టి మీద ఇహాలోకంలోనూ పరలోకంలోను సమస్తంలో ఏ విధంగా ఆయన యొక్క సార్వభౌమత్వము వ్యాపించి ఉన్నది ఆయన యొక్క అధికారం ఏ విధంగా వ్యాపించింది ఆయన ఏ విధమైనటువంటి అధికారం కలిగినటువంటి దేవుడుగా మన మధ్య ఉంటున్నాడు అన్నది ధ్యానిద్దాం మనము చాలా సార్లు మన రక్షకుడుగా మన తండ్రిగా మనం మొదపెట్టినప్పుడు వినే దేవుడిగా మనం బాగా ఎరుగుదు కానీ ఆయన యొక్క మహిమ ఆయన యొక్క అధికారము ఆయన యొక్క గొప్పతనము ఆయనకున్నటువంటి బలము ఆయన యొక్క సార్వభౌమత్వాన్ని మనం ఎంతగా ఎరుగుతామో అంతగా మన హృదయాలు ఆరాధనతోనూ స్థితితోనూ ప్రార్థనతోనూ నింపబడతాయి ఎంతగా ఆయన యొక్క అధికారాన్ని మనం తెలుసుకుంటామో ఎంతగా ఆయన యొక్క సార్వభౌమత్వాన్ని మనం ఎదుగుతామో అంతగా మన చిరుకులు వంతుబడి ఆయన యొక్క నామాన్ని స్మరించే గాను ఆయన్ని కొనియాడేవారును గాను ఆయన ఆరాధించే గాను ఉంటాం అటు తలంపులు ప్రభువు మనకి ఈ ఈ రోజు కాలంలో మనకి అనుభవించాలని అడుగుతాము ఆయన మహోన్నవాన్ని ఆయన యొక్క గొప్పతనాన్ని ఎరుగుడుకు కొన్ని వాకి భాగాల నుంచి ఆ వాకి భాగాల్లో ఏదైతే రాయబడిందో ఆ విషయాలను బట్టి ఒకసారి మనం ప్రభు చూద్దాం కీర్తన గ్రంథం తొంభై అధ్యాయం తొమ్మిదవ వచ్చిన ఈ విధంగా రాయబడింది భక్తుడైనటువంటి దావీడు ఈ విధంగా దేవుణ్ణి చూపిస్తున్నాడు ఈ విధంగా ఆయన యొక్క ఆయన్ని అనుభవించగలిగినాడువా నీవే నా ఆశ్రయం అని నీవు మహోన్నతుడమైన దేవుణ్ణి నీకు నివాసకలముగా చేసుకుని ఉన్నావు ఆయన కావీడు రెండు విషయాలని ఇక్కడ మనతో మాట్లాడుతూ ఆయన జీవితంలో ఆయన్ని ఆశ్రయంగాను రెండవది ఆ మహోన్నతుడైనటువంటి దేవుణ్ణి ఆయన యొక్క నివాస స్థలం కూడా చేసుకొని ఉన్నాడంట ఇది గొప్ప అనుభవం ఇవ్వడు తన జీవితంలో పొందగలిగినాడు ఇలా వీడి చీతలన్నిటిలో కూడా స్థితి ఆరాధనకి సంబంధించినటువంటివన్నీ కూడా మనం చూసినప్పుడు జావేద్ తన నిత్య జీవితంలో ప్రభువుని ఎంతగా ఎరి ఎరిగినాడు ఎంతగా ఎరిగి ఆయన్ని స్థితిస్తూ వచ్చినాడు ఆయన యొక్క అనుభవంలో ఏ విధమైనటువంటి దేవుణ్ణి ఆయన అనుభవించగలిగినాడు దేవుని యొక్క ప్రేమను దేవుని యొక్క ఆయన ఆశ్రయము ఆయన దుర్గము ఆయన పీడము గాను ప్రాకారము కలిగినటువంటి కోట ఆయన సహాయకుడు ఆయన ప్రార్థించినప్పుడు ఈయనే దేవుడు గారు రకరకాలుగా నేను వర్ణించలేదు కానీ అనేక రకాలుగా దావీలు తన జీవితంలో దేవుణ్ణి అనుభవిస్తూ వచ్చినాడు దేవుని యొక్క ఆ యొక్క క్వాలిటీ ఆయనకున్నటువంటి ఆ గుణగణల్ని ఆయన జీవితంలో జరుగుతూ వచ్చినాడు ఎంతగా జరుగుతూ వచ్చినాడో అంతగా ఆయన హృదయము నింపబడి ఆ రకమైనటువంటి స్థితిని కీర్తనలుగా మనం చూసుకుంటున్నాం అది ఆయన యొక్క సొంత అనుభవం అది ఎందుకు రాయబడి అది పరిశుద్ధాత్ముడు ఎందుకు బైబిల్లో లెక్కింపజేసినాడు అంటే నీవు నేను కూడా ఆ రకమైనటువంటి అనుభవం కలిగి ఉండవాలని కోరుకుంటున్నాడు దాని మీద దేవుని హృదయానుసారుడు అని రాయబడింది వాసంలో ఇప్పుడైతే మనము ఆయన్ని ఎక్కువగా ఎరుగుతామో ఆయన హృదయాన్ని ఎరుగుతాము ఆయన ఎక్కువగా ఆయన సన్నిధానాన్ని ఆయన యొక్క హృదయాన్ని మనం ఎరిగినప్పుడు ఆయనకి దగ్గరగా అవుతాం స మోర్ వీ నో అబౌట్ అదర్ పర్సన్ వీ రిలేట్ మోర్ టు థింగ్స్ ఎంతైతే మనము తక్కువగా తెలుసుకుంటామో ఒకళ్ళ గురించి మనం అంత దూరంగా ఉంటాం ఎంతైతే ఎక్కువగా తెలుసుకుంటామో ఎంత ఎక్కువగా ఆయన గురించి నాకు తెలుస్తుందో అంత క్లోజ్ గా నేను తయారై క్లోజ్ గా నేను పని దాదీదు దేవుని యొక్క హృదయానుసారుడుగా దాటానికి ఆయన యొక్క దయాళత్వాన్ని ఎరిగినాడు ఆయన ఆశ్రయదుర్గమైన ఎరిగినాడు ఆయన ప్రాసారం కలిగిన కోటగా ఎరిగినాడు ఆయన ఆపత్కాలంలో సహాయకుడుగా ఎరిగినాడు ఆయన ప్రాసారం కలిగిన కోటగా ఎరిగినాడు ఆయన భూ పరాక్రమశాలి యుద్ధశాలి అని ఎరిగినాడు ఈ విధంగా మనం చూస్తే అంటే దావీదు తన అనుభవంలో నేత్ర సారైనటువంటి దేవుని యొక్క ಗುಣదనాలను అనువిస్తువచ్చారు దట్ మీన్స్ చీ నోస్ మోర్ సో ఐనికి ఎంతైతే తెలుస్తుొచ్చిందో ఎంతైతే అనుభవిస్తుొచ్చినారో అంత దేవునికి సన్నిహిత సమీపంగా వెళ్తుొచ్చారు సో ద మోర్ యు నో అబౌట్ ది లార్డ్ అండ్ మోర్ యు మెడిటేట్ ఆన్ ది లార్డ్ అండ్ ఇట్ ఇస్ is is the god and it is knowledge his his power his power he draw mouth closing entaga erukitu vachinada entaga samipam avutu vachinada ante devude aina guri sakshm istunnadu aina naayaka hrudayan saridare athi arambho devudu meena jeevadamlo kuda kaligollavallani <laughs> ee yokka kirtana grantham nikinchabadi mana madhya ఇవ్వబడింది ఆయన ఈ యొక్క భాగం కీర్తనలో తొంభై ఒకటి తొమ్మిదిలో చూస్తే ఆయన ఇరవ నియేనా యొక్క ఆశ్రయము అంటున్నాడు దావేది యొక్క ఈ యొక్క తొంభై ఒకటో రాసిన నాటికి దావేది యొక్క పరిస్థితి చూస్తే దావీద్ గొప్ప రాజు మహాబలాధ్యుడు అనేక రాజ్యాల్ని జయించినటువంటి యుద్ధశాలి ఆయన తన దేశంలో ఎవ్వరు కూడా ఆయనకి ఎదురు లేరు ఆయన యొక్క బలము ఆయన యొక్క పరాక్రమము ఈ ఇస్రాయిల్లోనే కాదు యుధాలోనే కాదు పూర్తి ఆ యొక్క ప్రాంతం అంతట్లో ఆ కూడా దావీద్ యొక్క ప్రభావము తెలియజేయబడింది ఒక దగ్గర ఏమంటున్నారంటే దావీదు నీనా యొక్క ఈ వేళ్లకు యుద్ధం నడిపే దేవుడు అటువంటి అనుభవం ద్వారా అటువంటి గొప్ప పరాక్రమశాలి అటువంటి గొప్ప రాజు అటువంటి గొప్ప యుద్ధశాలి ధైర్యవంతుడు ఆయన ఏమంటున్నాడంటే అయా లీయేనా యొక్క ఆశ్రే తగ్గించబడినటువంటి జీవితం హంబుల్ నేచర్ మన జీవితాల్లో కూడా మనకి ఏదన్నప్పటికీ తగ్గించబడి జీవితం ప్రభువు కోరుకునేవాడుగా ఉంటాడు దీన మనసుని ఆయన ఆదరించే దేవుడుగా ఉంటాడు ఇక్కడ దావీజు అయ్యా నీవే నా యొక్క ఆశ్రయము అన్నప్పుడు దావీజు తన హృదయాన్ని ఎంతగానో దేవుని సన్నిధిలో తగ్గించుకునేటటువంటి స్వభావం అటువంటి గుణాన్ని మనం చూస్తూ రెండో విషయము ఆయన మహోన్నతుడైనటువంటి దేవుణ్ణి ఆశ్రయ నివాస చేసుకొని ఉన్నాడంట అంటే దేవునిలో నివసించేటటువంటి అనుభవం కలిగినటువంటి జీవితం ఆత్మీయమైనటువంటి అనుభవం కలిగినటువంటి జీవితాన్ని ఉదయనించినాడు కాబట్టి ఆయన యొక్క సార్వభౌమత్వాన్ని ఎరుగుతూ వచ్చినాడు యోభూ గ్రంథం ముప్పై అధ్యాయంలో మనం చూస్తే రెండో వచనం నుంచి మొదలు ఆయన యొక్క ప్రభావము ఆయన యొక్క మహిమ ఆయన యొక్క జ్ఞానము ఆయన యొక్క ఫలము ఆయన యొక్క ఆయన యొక్క బలాన్ని మనము ఆ గ్రంథం అంతా కూడా చదువుతూ ఉంటే అర్థమవుతా ఉంటుంది ఆ ఆ ఛాప్టర్ అంతా కూడా చదువుతూ ఉంటే అడుగుతూ ఉంటాడు ఎవరిని ఆ యోగు మిత్రుల్ని యోగుని ప్రభు ప్రశ్నిస్తుంటాడు నేను బూదికి పునాదులు వేసినప్పుడు మీరు ఎక్కడున్నారు హూర్దయ నక్షత్రముల కూడా కూడి పాడినప్పుడు దానికి నేను పునాదురా వేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు ఈ రకరకాలైనటువంటి అవన్నిటిని కూడా అక్కడ చెప్తా ఉంటే అయ్యా ఎంత ఉన్నతమైనటువంటి దేవుడు ఎంత గొప్ప దేవుడు తండ్రి ఎంత గొప్ప శిష్టికర్త మన హృదయాలు ఆయన వైపు స్థితితోటి నింపబడాలా అయితే ప్రాముఖ్యంగా ఆయన యొక్క సర్వభౌమాధికారాన్ని కొలిసీలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము పదహారవ సినిలో చాలా స్పష్టంగా పరిశుద్ధాత్ముడు లెక్కింపజేసినాడు ఎలైనగా ఆకాశం ఎందులవి భూమి ఎందున్నవి దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయందు సృజించబడిను తర్వాత ఆయన ద్వారా ఆయన బట్టి సూచించబడినము ఈ రోజుల్లో ఈ లోకం చాలా కన్ఫ్యూజన్ లో ఉంది ఏ నాయకులు వస్తారు అవి కనపడేవి గాని కనబడనివి గాని ఆకాశం ఎందును భూమి ఎందును అవి సింహాసనాలైనను ప్రభుత్వాలైనను ప్రధానులైనను అధికారమైనను సర్వమును ఆయన ఎందే సృజించబడి సర్వమును ఆయన ద్వారాను ఆయన బట్టి సృజించబడిను అనే వాక్యం ఎంత సత్యమైనటువంటి వాక్యం ఈ యొక్క వాక్యం ప్రభు యొక్క సార్వభౌమ అధికారాన్ని తెలియజేస్తుంది ఆయన యొక్క మనకి తెలియజేస్తుంది ఈ భూమి అంటే మనం ఉన్నప్పుడు మనము అతి దేవుణ్ణి కలిగి ఉండాలి యహోబా దేవునిగా కలిగినటువంటి ప్రజలు ధన్యతని దావేరు చెప్తుంది అంటే అటువంటి ధన్యకరమైనటువంటి జీవితం నీవు నేను ఎప్పుడైనా వివరించగలమంటే ఆయన ఎంతగానో ఎరుగుతామో అంతగా ఆయన గురించి తెలుసుకుంటాము ఎంతగా ఆయన గురించి తెలుసుకుంటామో అంతగా ఆయన్ని ప్రేమిస్తాం ఎంతకైతే ఆయన్ని ప్రేమిస్తామో అంతగా ఆయన్ని స్థితించే వారంగాను ఆయన్ని ఆరాధించే వారంగాను ఉంటాం కాబట్టి ఈ యొక్క కొలశీలకు రాసిన పత్రిక ఒకటి పదహారులో పరిశుధాత్ములు లిపించబెట్టినటువంటి ఈ యొక్క వాక్యాన్ని చూస్తే ఆయన యొక్క ఆయన యొక్క ఆయన అధికారం ఆయన యొక్క సార్వభౌమ అధికారం ఈ ప్రపంచం ఆ ప్రపంచంలోనూ మనకు కనపడే వాటిలోను కనపడని వాటిలోను సమస్తమును సమస్తములోను సమస్తమును ఆయన కేసులో ఉన్నాయని చెప్తా మనం అనేక విషయాలను బట్టి భయపడుతూ వస్తాం వచ్చే ఎలక్షన్స్ లో ఎవరు వస్తారు క్రైస్తవులు జీవితాలు ఏమైపోయో స్ట్రంపగొలుస్తారు లేదు ఇంకేమవుతుందో అనేక విషయాలను బట్టి ఒక దేవుని బెట్టిగా నీవు నేను కదిలించబడినప్పుడు ఈ వాక్యాన్ని మన యొక్క దృష్టికి తగు తీసుకొస్తూ ఈ యొక్క తెగు సమయంలో భూకంపాలు వరదలు అకాల పరిస్థితులు రకరకాలైనటువంటి యుద్ధ వాతావరణాలు ప్రజలు ఎంతగానో చెడిపోయినటువంటి యొక్క సందర్భంలో మనం అంతా కూడా ఈ లోకాన్ని చూసినప్పుడు ఎంతో డిసప్పాయింట్ అవుతాం ఎంతో నిరాశకు గురవుతావు అయ్యా ఏంటి పరిస్థితి ఏంటి మేము ఎప్పుడు మా జీవితాల్లో వినలేదే మా తల్లిదండ్రుల జీవితాల్లో ఎప్పుడు వినలేదే ఇటువంటి పరిస్థితులు ఏంటి బట్ వీఆర్ రిమైండెడ్ గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్ ఆయన ఆయన యొక్క అధికారంలో సమస్తమనం జరుగుతుంది కాబట్టి మనము కకి దాన్ని బట్టి గాను ఆయన్ని ఆరాధించే గాను ఉండవల్లని ప్రభువు కోరుతున్నాడు ఇంకొక వాక్య భాగం ద్వారా మనం ఏమి గ్రహిస్తామంటే ఒకటి ఒకటవ ృాంతాలు ఇరవై తొమ్మిది పదకొండులో చూస్తే భూమి ఆకాశముల ఎందుండు సమస్తమును నీవశము భూమి ఆకాశముల ఎందుండు సమస్తమును నీవశము మహాత్యమును పరాక్రమమును ప్రభావమును తేజస్సును ఘనతయుకే చెందుతున్నవి రాజ్యము నీది నీవు అందరి మీద నిన్ను అధిపతిగా చూించుకొని వెళ్ళాము ఇక్కడ వాక్యంలో ఏమని రాయబడిందంటే భూమి ఆకాశములం సమస్తమును ఆయన యొక్క వాక్యంలో ఉన్న ఏం రాయబడింది మహాత్యము పరాక్రమము ప్రభావము తేజస్సు ఘనత అన్ని కూడా మన దేవునికే చిందును ఎంత గొప్ప శక్తి కలిగినటువంటి దేవుడు మన దేవుడయి ఉన్నాడని మనము ఈ వాక్యం ద్వారా గ్రహించగలదని ఆత్మ మనల్ని కోరుతూ ఉంది ఏషియా రాసిన పత్రిక ఏషియా గ్రంథం నలభై అధ్యాయం ఏడవ శనంలో నేను వెలుగును సృజించిన వాడును అంధకారంలో కలుగు చేసిన సమాధానకర్తను కీడు కలుగు నేనే యహోవాను నేను వీటన్నిటినీ కలుగు అని రాయబడింది ఇక్కడ ఇంకొక విషయము కూడా ఇక్కడ లెక్కింపజేయబడింది దీన్ని శ్రద్ధగా గ్రహిస్తే నేను వెలుగును సృజించిన వాడును అదే సమయంలో అంధకారము కలుగు చేసిన వాడిని కూడా నేనే నేను సమాధానకర్తను వీడును కలుగు చేయవాడును కూడా నేనే యహోవాను నేనే వీటన్నిటినీ కలుగు చేయవాడను అని ఈశ్వర్య గ్రంథం నలభై ఐదవ ఏడవ వచ్చినంలో మనం చేయబడింది అంటే ఈ లోకంలో ఏది జరిగినప్పటికీ అది మంచి కానీ అది చీడు కానీ అది సమాధానం కానీ అది ఏదైనా కూడా ప్రభు ఆజ్ఞ లేకుండా ఆయన యొక్క పర్మిషన్ ఆయన అధికారం కిందనే సమస్తవనం జరుగుతున్నామని మనం ఇక్కడ చూపించబడుతున్నాం కాబట్టి ఏ విషయంలో కూడా మనము ఆ చపించవలసినటువంటి అవసరం లేదని వాక్య కలుగుతుంది ఏ విషయంలో కూడా మీరు తెలిసిన అవసరం మనకి ఈ లోకంలో దేవుడు రెండే రెండు ముఖ్యమైనటువంటి బాధ్యతలు ప్రభువు మనకు తప్పించాడు ఒకటి ఆయన స్థితించడం ఆయన కొరకు జీవించడం ఈ రెండు మాత్రమే మనము ఆయన కొరకు ఈ లోకంలో మనం చేయగలిగిన వారంగానూ చేసే వారంగానూ ఉండాలి ఎందుకంటే నీ నా జీవితంలో జరిగే సమస్తూ నీ కృషిని బట్టి కాని నీ యొక్క బలవనం బట్టి కాని నీ యొక్క తెలివిని బట్టి కానీ నీకున్నటువంటి యోగ్యతలను బట్టి కాదు కానీ కేవలం ఆయన యొక్క కృపను బట్టి ఆయన యొక్క ప్రణాళికను బట్టి ఆయన యొక్క బట్టి ఆయన యొక్క సంకల్పం బట్టి నేనా జీవితంలో జరుగుతుందని ఎరుగుదము కాబట్టి మనం ఏమై ఉందనూ సభవైందాం అనేక వస్తుంది పౌరులు మన యొక్క జీవితాలను బట్టి ఆయన గుర్తు చేస్తూ ఉన్నాడు ఆసరుగా కీర్తన గ్రంథం నూట నలభై ఏడు అధ్యాయము నాలుగు నుంచి ఐదు వక్షనంలో జరిగితే ఇక్కడ ఏమంటాయబడిందంటే ఒక తరం వారు మరి ఎదుట నీ క్రియలను కొనియాడుదురు నీ పరాక్రమ క్రియలను తెలియజేయుదురు మహోన్నతుడైన నీ ప్రభావ నీ ఆశ్చర్యకార్యములను నేను ధ్యానించదునని ఇక్కడ మహారాజు అంటున్నాడు ఆయన అంటున్నాడు ఒక తరం వారు మరి ఒక తరం వారు ఎదుట నీ పరాక్రమ క్రియలను తెలియజేయుదురు మహోన్నతుడైనటువంటి నీ ప్రభావ మహిమను నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానం చెదరు నేనా జీవితంలో ప్రభు ఈ ఈ యొక్క ఈ విషయాన్ని జరిగించ వాళ్ళని కోరుతున్నాడు మనము మన తరం మార్గం మాత్రమే కాదు మన యొక్క రాబోయే తరం మన పిల్లల పిల్లలకి ఇతరులకి ఆయన యొక్క ఆశ్చర్య కార్యాలను ఆయన యొక్క ప్రభావమును ఆయన యొక్క మహిమను ఆయన యొక్క మహోన్నతమైనటువంటి ప్రభావము ఆయన గురించినటువంటి కార్యాలను మనము తెలియజేస్తూ ఏ విధంగా పాపతక్తమైనటువంటి మన జీవితాలని ప్రభు రక్షించినాడు ఏ విధంగా చేపానికి నీటి నరకానికి పాత్రలమైనటువంటి మన జీవితాలని అతని రక్తం ద్వారా విమోచించి గొప్ప కార్యము ద్వారా ఆయన మన జీవితాన్ని ఏ విధంగా ఆయన కొలుత అది సాక్ష్యం నేనా జీవితంలో ఆ సాక్ష్యం చాలా ముఖ్యమైంది వ్యక్తిగత సాక్ష్యం కుటుంబ సాక్ష్యం మన జీవితంలో ఉండి చేరాలి ఎవరైతే వ్యక్తిగత సాక్ష్యం కుటుంబ సాక్ష్యం సరిగా లేరో వాళ్ళు సేవలో పనికిరారు అది బైదు నియమం అది దేవుని యొక్క నియమం ఒకవేళ నీవు నీ జీవితంలో పాపం వేలుబడులో ఉంటే పాపానికి శరీరానికి లోకానికి స్థలం ఉంటే ఆయన గడ్డించినప్పుడు నువ్వు లోపడకుండా ఉంటే నీవు సేవలో పనికిరావు తద్వారా నీ యొక్క పడిపోతుంది రెండవది నీ యొక్క కుటుంబం కుటుంబం యొక్క స్థితి కూడా పడిపోతుంది కాబట్టి ప్రభు ఏమన్నా హెచ్చరిస్తున్నారంటే సాక్ష్యం కలిగినటువంటి జీవితం చాలా ప్రాముఖ్యం సాక్ష్యం లేకపోతే వ్యక్తిగతంగా నీ సాక్ష్యం కుటుంబంగా నీ సాక్ష్యం లేకపోతే నీవు దేవుని సేవించలేవు మరి ఏం చేయాలి అంటే ఎప్పుడైతే నీవు ప్రభువుకు దూరమయ్యావో ఏ విషయంలో అయితే ప్రభువుకు దూరమయ్యాయో ఆయన్ని క్షమించమని అడిగి తిరిగి దాన్ని సరిచేసుకోవటం ద్వారా ప్రభు పరిచర్యలో నీవు కొనసాగించవచ్చు అది దేవుని యొక్క అనుసరమైనటువంటి విషయం తద్వారా మీ సేవ ఫలించబడింది మీ యొక్క కుటుంబం ఆశీర్వదించబడింది ఎప్పుడైతే మన జీవితంలో పాపం పెట్టుకొని పరిచర్యలో దేవుని సేవలో ఉంటామో దాని ద్వారా స్థలము ఉండదు కుటుంబం ఆశీర్వదించబడదు నీ ఎంత చేసినా కూడా చేస్తూనే ఉంటావు కానీ దాని ద్వారా నీ యొక్క సేవలో ఫలితం ఉండదు సము ఏమైనా మన యొక్క జీవితాల్లో సాక్ష్యం వ్యక్తిగత సాక్ష్యం కుటుంబ సాక్ష్యం చాలా ముఖ్యమైంది ఇతరులు నిన్ను ఉప్పుగా వెలుగ్గా చూస్తున్నారా ఇతరులు నీ కుటుంబాన్ని ఉప్పుగా వెలుగ్గా గ్రహించినారా లేకపోతే పరిశుద్ధి పరిశుద్ధ ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పర్లోకపు తండ్రి హేసయ్య అని నామానికి ఎంతో వందన అలుస్తూ తలుస్తున్నారు అయా గడిచిన కాలం అంత ప్రభా అని కృప చేత ప్రభావం మమ్మల్ని కాచి కాపాడి అయ్యా క్షేమంగా ఉంచినందుకు ఎంతో వందన ప్రభా ఈ దినాన్ని మాకు అనుగ్రహించి తండ్రి అయ్యాన్ని పాల్సిన దిన కొంత సమయాన్ని గడపడానికి ప్రభా మీ గొప్ప ఆధిక్యతను బట్టి మీకు ఎంతో వందనాలు ప్రభా ప్రభా ఒటి వారి మట్టి వారి అయ్యా దీనికి పనికిరాని వారు ప్రభా అయినప్పటికీ ప్రేమించి ప్రభా ఆయా రక్షణ భాగ్యాన్ని మాకు అనుగ్రహించి అయ్యా ఎదగడానికి ఆయా ఆత్మ ఫలా ఫలించే విధంగా ప్రభా అను దినం ప్రభా వాక్యం ద్వారా మమ్మల్ని తృప్తిపరుస్తూ ఆ విధంగా ప్రభా తరఫి మీకు ఎంతో వందనాలు ప్రభా మంచి ఆవాసంలో ఉంచారు మీకు ఎంతో వందనాలు ప్రభా ఇదిగోనైనా చెప్పబడినటువంటి వాక్యాన్ని బట్టి మీకు ఎంతో వంద ప్రభా అయా ప్రభా వాక్యానుసారంగా జీవించేటువంటి జీవితాన్ని మా హృదయాల్లో ఉంచండి ప్రభా ఆ వాక్యం ప్రభావ మమ్మల్ని ఏరు అయా మీ మాట ప్రభా మమ్మల్ని సాషించలాగా అయా దానికి లోబడి ఉండేలాగిన ప్రభా మీరు తీర్చేద్దండి అటువంటి మనసులు మాకు అనుగ్రహించండి మీ సాక్షిగా మీరు నిలుపుకుంటుందండి నీకు ఎంతో వందనాలు ప్రభా ముఖ్యంగా ప్రభా బిడ్డలైన వారు మరి బాప్తీసాలకు ఇచ్చేదానికి ప్రభా అట్లాగే బాక్య పరిచేరుకు వెళుతుండగా ఆ బిడ్డలకు ప్రభా మీరు ఆ ప్రాంతానికి చేర్చండి ప్రభా ఈరోజు ఎవరైతే ప్రభా బాప్తీసాలు తీసుకుంటున్నారో వారందరూ బట్టి మీకు ఎంతో వందనాలు ప్రభా ఆయా రక్షిస్తే ప్రభా పర్లోక రాజ్యంలో ప్రభా అ మీరు సంతోషపడతారు అనేదే ప్రభా అయ్యా అయా బట్టి మీకు ఎంతో వందనాలు ప్రభా అయా బాప్తీస్ తీసుకుంటున్న ప్రతి బిడ్డను మీరు దర్శించండి బలముగా వాడుకోనండి సాతాను శోధన ప్రభా లేకుండా వారు జేను మీరు అనుగ్రహించండి ఎంత ఉన్నారు ప్రభా నితమైతే ప్రభా ఈ నెల ఇరవై తేదీ దగ్గర నుంచి అయా గాసుకులు అవుట్ రీచ్ ప్రభా అయా మారుమూల స్వార్థకు మారుమూల గ్రామాలకు స్వార్థ ప్రాంతాలకు స్వార్థను ప్రకటించాలనే ఉద్దేశంతో ప్రభావ మేము బయలుదేరి వెళ్లాలని ఆశపడుతుండగా అయా మీరు ప్రధాని ఆయోజకుడు అయా అయా మాకు మార్గదర్శి అయ్యి మీరు ప్రభా అయా ఏ ప్రాంతానికి వెళ్ళాలి అది చూపించండి ఆ ప్రాంతానికి ద్వారాలు తెరవండి ప్రభా ఎవరినైతే మీరు అక్కడ ఏర్పరిచారో ఎవరైతే ప్రభా నీ వాచ్యాన్ని విని అయ్యా నీ మహిమాన ప్రభ వారు చూస్తారు ప్రభా అటువారు ప్రభా బావ చేసిన తీసుకోవడానికి గానీ ప్రభా మిమ్మల్ని నిజరక్ష రక్షకుడన్ తెలుసుకొని ప్రభా సత్యాన్ని తెలుసుకొని అయ్యా మీ వైపు ప్రభా అటువారికి మాకు ప్రభా మీ మాట ద్వారా ప్రభా మేము వారికి ప్రభా అోత్సహిస్తాను మీ గురిగ్రహించండి మేము మాట చెప్తుండగా వారు విని తండ్రి అయా మీ వైపు తిరుగునట్టుగా అయా ఇంకెన్నటికీ పడిపోకుండా ప్రభా ఆ మార్గంలో నడిచే విధంగా మీరు ఆ ఆ గ్రామాన్ని ప్రభా చుట్టుపక్కల ఉన్న వారిని ప్రతి ఒక్కరిని మీరు దర్శించమని ప్రార్థించండి ప్రభా సాతాధీ లేకుండా ఎటువంటి ఇరుకులు ఇబ్బందులు లేకుండా అయ్యా వెళ్లేదానికి ప్రభా వాహనాన్ని అయ్యా ప్రభా వెళ్ళడానికి కావాల్సిన సామాగ్రిని ప్రభా స్వార్థ చెప్పాల్సిన జనాల్ని ప్రభా అందరినీ మీరు సమకూర్చమని ప్రార్థన చేస్తున్నాం మార్గాన్ని సరాళం చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా అట్లాగే ప్రభా నిశ్చితం అయితే ప్రభా ఈ కరోనా వ్యాధిని కూడా ప్రభా అయ్యా కొంతకాలం దూరపరచమని అయ్యా అయ్యా దాని బారి నుంచి ప్రభావ మమ్మల్ని తప్పించాలి ప్రభా అయా ఆ తెగులు ప్రభావ తెగులు ప్రభావ కూడా మా గుడారాలను తాకుండా ప్రభా అమ్మని తాకుండా ప్రభావ మీరే ప్రభా అయా మాకు ప్రభా ఆ రక్షణకు మీకు ఎంతో వంద ప్రభాని స్వార్థం చెప్పడానికి మీ కుటుంబాన్ని గ్రహించండి ప్రభావ అంతేకాకుండా ప్రభావ వాతావరణాన్ని మీరు స్వాధీనపరచుకోండి ప్రభా ఈ టీమ్ ఉన్న ప్రతి బిడ్డని ప్రభా మీ పాత్ర అనేది తీసుకొస్తుండగా ఆ కుటుంబాల శాంతిని సమాధానాన్ని నెమ్మదిని మీరు అనుగ్రహించండి తండ్రి ఎవరైతే ప్రభావ రక్త సంబంధికులు కోల్పోయారో వారందరినీ ప్రభా మీ పాత సన్ని కప్పు చెప్తుండగా అయ్యా మంచి ఆదరణకర్త మీరు నడిపించండి దేవా ప్రభా అక్కడ మీ యువ సమాప్తికి ప్రభా అ దగ్గరగా ఉండగా తండ్రి అయ్యా నిజమైనటువంటి బోధన ప్రభా మోసపురుచు బట్టే బోధ కాకుండా ప్రభా నిజమైన బోధన ఇచ్చే ప్రభా అయా కాపరులు మీరు లేవనెత్తండి విశ్వాసం లేవనెత్తండి ప్రభా అదే విధంగా ప్రభా యవనాలు మీరు లేవనెత్తండి ప్రభా అయా అయా ముఖ్యంగా మా అయా గ్రామాల్ని మా రాష్ట్రాలని ప్రభావిరు జ్ఞాపకం చేసుకోరండి మా గ్రామాల్లో మా రాష్ట్రాల్లో మా జిల్లాల్లో మా దేశంలో ప్రభా ఏ ఒక్క ఆత్మ వీలు లేదు ప్రభా కాబట్టి ప్రభా అయా అయా ప్రభా ఇది ఒక ఆయా ప్రకంపనం లాగా ప్రభా అయా అయ్యా ఒక ప్రభా ఆ చివర ఈ చివర రెండు అంచులు తాగుతుంది తండ్రి ప్రభా ఆయా ఒకరి ద్వారా ఇంకొకరికి ఇంకొకరి ద్వారా ఇంకొకరికి ఆగిపోకుండా ప్రభా అయాని స్వార్థను అందించడానికి అటు గురుత మనందరినీ నింపమని అటువంటి భారాన్ని అనుగరించని ప్రార్థించాం అయాన్ని బిడ్డలైన వారిని ప్రభా ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి అన్ని సంఘాలను దర్శించండి కరోనా వ్యాధితో చనిపోయినటువంటి ఆయా ప్రతి సంఘ కాపరుని ప్రభా మీ పాత్ర తీసుకుని తండ్రి అయా అవి ప్రభా అయా గొర్రెలు కాపర్లేని గొర్రెల వాళ్ళు చెదిరి చెదిరిపోకుండా తండ్రి మీరు ప్రధాని యాజ ప్రధాన కాపరి తండ్రి అయ్యా ప్రతి ఒక్క గిడ్ అయ్యా అయ్యా మరి మీ ఆత్మీయ బలంతో పోషించి ప్రోత్సహించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి దట్టి నీకు ఎంత ఈ దినాన్ని ప్రభావి ఎవరైతే రాలేకపోయారో మరొక దినాన్ని వాళ్ళకి అనుగ్రహించండి తండ్రి అయ్యా మరొక దినం సంతోషంగా ప్రభావ ఈ మనములన్నీ మీ రాజ్యంలో చేర్చుకుని ప్రతిఫలం తెలుసుమని ఏం కలిగిన నామంలో అడిగి వేడుకొని ప్రార్థించి కొంతకుంటున్నాం తండ్రి నమస్కారం తండ్రి ప్రేమ కళానాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఇది కాలంకి కొందనాలు తండ్రి తీసుకొచ్చినటువంటి కలంపులకు ఎన్ని కొందనాలు మీ యొక్క సార్వభౌమత్వాన్ని అయ్యా మీ యొక్క అధికారమును మీ యొక్క స్వభావము మధ్యను మీ యొక్క అయ్యా ఔన్నత్యమును మీ యొక్క గొప్పతనాన్ని మేము ధ్యానం శాంతను అయ్యా ప్రేమి తండ్రి మిహిగలిగిన రాజా అయ్యా అతి తలంపులు మా హృదయంలో భద్రపచుబుడు లాగిన కృపణలను గ్రహించుకొని సాధిస్తున్నాం ప్రేమి విలిగిన రాజా మిహం వెలిగించండి అయ్యా ప్రేమి విలిగింటే అయ్యా నమ్మకం ఏంటండి మీ యొక్క ఏర్పాటు మీ యొక్క కృపికై మీ కొందరు ఆకలించుకుంటున్నాను మరో రేపటి చర్యల్లో మీరు అనుగ్రహిస్తూ వచ్చినటువంటి కృపకై నీ కొందరుకుంటున్నాం తండ్రి నమ్మకం ఏంటో ప్రేమించండి మీరు చూస్తుండగా కృపను గురించండి సహాయం చేయండి అయ్యా నమ్మకం ఏంటండి మీకు నమ్మకస్తులుగా అయ్యా నిన్నుతించే వారం గాను నిన్ను ధనపరిచే వారం గాను అయ్యా మా హృదయాల ద్వారా మా దీంతోల నేనామానికి మహింకృష్ణ వారంగా మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నందుకే మీరు కొన్నాను అటు జీవితం జీవించే కొత్త మనం గురించి మనకి ప్రార్థిస్తున్నాం పెంగుడి వినరాజా మహిళల వింటండి నా మా జీవితాల్లో మీరు రక్షణ కార్యం అనికే మీకున్నాను పెంగుల వింటండి మహిళల దినరాజా మిమ్మల్ని గణపరుస్తున్నాం తండ్రి పెంగుల గునరాజా మహిళలు వింటండి సమయంలో రేవా హీ పద్ధం అయ్యా మమ్మల్ని పోషిస్తూ అయ్యా మమ్మల్ని మీ యొక్కను దాస్తూ వచ్చినటువంటి కుప్పకై నీకు వందనాలు అయ్యా మీరు కాపాడుతూ వచ్చినటువంటి అయ్యా ఆ యొక్క ఏ మంచి వేదని ఎరిగి అయ్యా మాలో ఏదేదని కూడా మీరు మమ్మల్ని ప్రేమించిన మీకు వందనాలు తెలుసుకుంటాను లక్షల మంది శనిక ఉండగా అనేక లక్షల మంది అయ్యా వ్యాధిగ్రస్తులయ్యుండగా అనేక లక్షల మంది అయ్యా కేంద్ర ఏంటంటే మంచం పట్టి ఆకైర్యల్లో ఉండగా అటువారిని బట్టి మేము చూస్తున్నాం వారికంటే నీవు ఏ విధంగానూ ఎవరిలో కాదు అయ్యా మీ కృప నీ పదహైదు మందికి నీ కథనాలు అటి వారి కృపను కోరుకుంటుండగా సహాయం చేయండి అయ్యా ముట్టండి స్వస్థను గురించండి సాక్షులుగా లేవనైతే మనం ప్రార్థిస్తున్నాం ఎవరు కూడా మీరు లేకుండా సంస్కోట మీకు ఇష్టం లేదు అయ్యా అటు కృపను ప్రతి ఒక్కరిగా కోరుకుంటుండగా సహాయం చేయండి దేవ ప్రేమండి ఈ యొక్క సమయంలో దేవ ప్రేమండి ఈ యొక్క దేవ ఈ యొక్క ఆర్థిక మాంద్యం బట్టి అయ్యా ఈ యొక్క ఆర్థిక సంఘటన బట్టి తండ్రి చిన్న వ్యాపారులు చిరు వ్యాపారులను బట్టి అయా ఉపాదాలు కొట్టుకుంటున్నాయి వ్యవసాయ కూలీలు నమ్ముకైందేవా అనేక రకాలైనటువంటి చిన్న చిన్న ఆర్థిక కార్యకలాపాలు చేసుకునే బ్రెస్టే వాళ్ళు తమ అయ్యా వారి యొక్క కుటుంబాలను పోషించుకోలేని స్థితిలో అయ్యా నమ్మకం అయిన తండ్రి శత్రులు వారి జీవితంలో చేరి అనేక రకాలైనటువంటి చెడు మార్గముల వైపును నమ్మకం అయిన వా శోధనల వైపును అయ్యా వారిని నాచనం వైపు నడపడానికి అయ్యా సంకల్పించి అయ్యా మీ కృపను కోరుకుంటున్నాం ప్రతి ఒక్క ఆత్మను ప్రతి ఒక్క హృదయాన్ని పాశి కొట్టుకుంటుండగా అనుకరించండి భద్రపరచండి అయ్యా నమ్మకమైన తండ్రి సర్వ సృష్టికి సర్వ సమస్త మనకు మీరే ఆధారపూతుడని మేము ధ్యానించినాం అయ్యా వారికి అయా మీరు మాత్రమే వారిని పోషించే దేవుడు వారి హృదయాలని వారి యొక్క కట్టుబాటు చేసే దేవుడు తండ్రి అయ్యా అటు హృదయాలని అటు ఆత్మలను మీరు పాశంగా కొట్టుకుంటున్నాం కొట్నాన్ని గ్రహించండి అయా వారు ఎదుగురాంతులు అయ్యా నమ్మకం ఏంటండ్రి అయ్యా దీర్ఘకాలిక వ్యాధి తోటి బాధిపబడుతున్న అయ్యా రంగులు తండ్రి హెంసీల్ ద్వారా వెళ్తున్న వారు చర్లో బంధుకాల్లో ఉన్నవారు శ్రీహృద్ధులు పెళ్లిని శ్రీ ఆశ్రమ లేకుంటున్నారు తండ్రి అయ్యా ఎటువంటి ఆశ్చర్యం లేక ఎటువంటి సహాయం లేకుండాటువంటి వారిని అయ్యా నమ్మకం ఏంటండ్రి వారిని బట్టి మీ పాదాలు పట్టుకుంటుండగా కోట్లను గ్రహించండి ఎంతైనా నమ్మకమైన దేవుడు దేవ ఎంతైనా ప్రేమ గెలిగిన దేవుడు తండ్రి అయ్యా మీరు ప్రేమించిన ప్రేమపై మీ పొందనాలు ప్రేమించుకుంటున్నాను తండ్రి ప్రేమ కలిగిన దేవుడు వేడిపై మీరు కొందనాలు మీ ప్రేమను వారి జీవితాలు ఎన్న కొడుతుండగా కృష్ణను దరించండి అనేక ఎవరి జీవితాలు దేవ వివిధ రకాలైనటువంటి శోధనల ద్వారా ఈర్చబడుతూ నమ్మకమైన దేవ ప్రేమించండి నాశనం వయసును ఆత్మహత్యల వయసును శత్రువు వారిని ప్రేరేకిస్తుండగా అటు హృదయాలను నిశ్చి కొట్టుకుంటున్నాం మీ యొక్క సులువ కార్యం మీ యొక్క సులువ దేవ సులువులో కార్చిత్వం వారి యొక్క జీవితంలో నిష్ప్రయోజనం నిమిత్తం అయా వారి హృదయాలను కట్టండి అయ్యా వారి యొక్క ఆత్మల మీ పాత్ర నిజ కొట్టుకుంటుండగా సమస్తమైనటువంటి అధికారం నుండి బంధపాల నుండి చేసినాము వారిని విమోపిస్తుండగా ఎక్కడున్నాను నిర్గ్రహించండి ప్రేమ కలిగిన రాజా కలిగిన తండ్రి సమయంలో విగ్రహ రాధ్య దేశం అయినటువంటి నాయకులు అధికారులు మీ పాఠండి సమస్తమైనటువంటి అధికారాలు మీరు ఇచ్చినారనిసారి తండ్రి అయా సమస్తమైనటువంటి నాయకత్వాలు అయా సమస్తమైనటువంటి సమస్తలు వివిధ రకాలైనటువంటి యొక్క సమాజాలని దేవాటి అధికల్ని మీ అధికారం కింద గ్రహిస్తుండగా అయ్యాకను వారి జీవితాల్లో వారి కుటుంబాల్లో మీ కార్యం జరిగించండి అయ్యా వారు మిమ్మల్ని గ్రహించడానికి అయ్యా ఈ లోకం మీద ఈ యొక్క సమస్తం మీద తండ్రి అధికారం కలిగినటువంటి దేవుడిని వారు దేవ రక్షకుడుగా ప్రభువుగా అయ్యా వారి జీవితాలు జరగడానికి గొప్ప ఉద్యోగం పెట్టిన దేశంలో నింపబడిలాగా కృపణ అనుగ్రహించండి రెంగిల గిన రాజా నమ్మకమైన తండ్రి మీకు ఉన్నటువంటి సమస్త శక్తుల్ని మీకు అధికారం కనిపిస్తున్న కృపణ అనుగ్రహించండి రెంగిల ఈ యొక్క సమయంలో తండ్రి అయ్యా పెంగులు రాజా అనేక కోట్ల మంది ప్రజలు నా దేశంలో తండ్రి మీ యొక్క దేవా సెలవు కార్యమును సెలవులో మీరు చేసినటువంటి చూసినటువంటి యొక్క ప్రేమను తెలుగుకునే వారిని బట్టి మీ సహాయం చేయండి అయ్యా నమ్మకం అయిన కోట విస్తారంగా ఉండగా పని వారిపై మీరు ఎప్పుకుంటున్నాను తండ్రి బోధకులను శుభార్తలను దేవా ప్రచారని ప్రింగళరాజా నా జీవితాల్లో కూడా తండ్రి అయ్యా ద్వారాలు తెరవబోడలాగున్నా అయ్యా మీ కొరకు అయ్యా కొన్ని ఆత్మలు మీ పాద అయ్యా మిగిలినటువంటి ఒక కొంత సమయాన్ని మిగిలినటువంటి ఒక కొంత నీ జీవితాన్ని మీ కొరకు వినియోగించడానికి గ్రహించండి ద్వారాలు తెరవమాని మీ పాదాలు తండ్రి ప్రింగుల గంట రాజా నేటి తండ్రి సార్ దేవ వాక్యం బోధిస్తూ వారిని దేవ భక్తి సు సాక్ష్యంలో నాటండుగా కుటుంబాలను మీ పాస్ అను కొట్టుకుంటున్నాం తండ్రి అయ్యా శత్రువుగా అవమానమును మనకి ఘనత యుమవు సహాయం చేయండి అనేకులు మీ తిరుగుతానికి అనుగ్రహించండి ఒక అయ్యా వారి యొక్క అయ్యా మీ అనేక రకాల అనేక విధంగా అయ్యా ఆత్మను సంపాదించే వారిగా రంగులకి రాజ అయ్యా మీరే సంస్థల్లో ఆధిపత్యం వహించమని ప్రార్థిస్తున్నాం రెంగుళిని తండ్రి నెంగుల గీంద్రాజ ఏ సమయంలో తండ్రి నువ్వు ఎప్పుడు చూస్తున్నాం దేవ ఇంతమంది అయితే వ్యాధి గిరి ఉన్నారో ఇంతమంది అయితే కలిగి కోరి ఉన్నారో తండ్రి వారిని బట్టి నువ్వు ఎట్టి చూస్తుండగా కృపను అనుగ్రహించండి దేవ దాష్వానికి చేసుకోండి కృపలు అనుగ్రహించండి తండ్రి అయ్యా బిడ్డలు తండ్రి ఊటమని అయ్యాన్ని పాదాలు మరి ఒకసారి కొట్టుకుంటుండగా సహాయం చేయండి అభిరామ్ గారి గురించి ప్రార్థిస్తున్నాం అయ్యా సతీష్ గారి కుటుంబ రక్షణ గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రేంగుల గని రాజా ఇంకెంతమంది అయితే తండ్రి అయ్యా ప్రార్థన అవసరం బట్టి నీ వైట్ చేస్తుండగా కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రేంగుల గని రాజా మహిళల గిని తండ్రి మిమ్మల్ని సృష్టిస్తూ ఘనపరుస్తూ ఎట్టివారము పనికిమారిన వారములను నొప్పుకుంటూ అయ్యా మీరు చేసినటువంటి ఆ యొక్క కార్యమనకై అయ్యా మమ్మల్ని రక్షించిన విధానములకై ఎతికి దేవ మీరు మమ్మల్ని దేవా మీ యొక్క చేసుకున్నటువంటి ఆ గొప్పకై అయ్యా మమ్మలకు ప్రేమిస్తూ ఉన్నటువంటి ఆ యొక్క మంచితనానికే మీ పనునాలు చెల్లించుకుంటూ కేసుక్రీస్తు వారి పరిశుభమైనమంలో తండ్రి పరశుడు మహోన్నత సర్వోన్నతుడు సర్వాధికారి సర్వకృపా నేవదేవ హీసా మీకు వంద నాలుగు స్థుతుల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము జీవన వల్ల దేవ నిన్నేడు నిరంతరం ఏకరీతిగా తండ్రి ప్రభా ఆయన ఈ విదకాల సమయంలో మా జీవితంలో వచ్చినందుకు మరొకసారి మీకు వంద నాలుగు స్థుతుల స్తోత్రాలు ప్రభావ తండ్రి ప్రభా నెలలో ఆయన మమ్మల్ని ప్రవేశపెట్టినారు ఆయన ఈ దిన ముందే ఆయన అందము వరకు తండ్రి మిమ్మల్ని మహిమపరిచి మీ నామాన్ని హెచ్చించి మిమ్మల్ని సంతోషపరిచి మీ చిత్తము సంపూర్ణంగా నెరవేర్చి బిడ్డలుగా మిమ్మల్ని సాయం చేయండి ఆయన మీ ఏ మాత్రమునో తులసి వేసత మా ఆశ్రయము మా కోట మా కుండ దుర్గమ్మ మీరైన్నారు ప్రభా ఆయన మాకు ఆశ్రయము మీరని మాతో మాట్లాడి ఉన్నారు నాయన అంతము వరకు తండ్రి ప్రభా మీ యొక్క కృప ద్వారా ఆశ్రయమును పొందుకుని విన్నాం తండ్రి నాయన ఆశ్చర్యమైన వెలుగులో కేవలం తండ్రి నీ కృప ద్వారానే నాయన మేము తండ్రి ఆ వెలుగులోకి పాపపు చీకటి బ్రతుకుల నుంచి అసహ్యమైన తండ్రి ప్రభా నాయన భయంకరమైన పాపపు బ్రతుకులలో నుంచి మా మాకు విడుదలనిచ్చిన ప్రభావ నిజంగా తండ్రి ప్రభా అయ్యా ంతం వరకు సాక్షిగా ఉంటూ తండ్రి నీ వాక్యాన్ని ప్రకటించే అర్హత కేవలం పవిత్రత పరిశుద్ధత భక్తి వీటితో కూడిన దాన్ని మాతో మరలా మాట్లాడి జ్ఞాపకం చేసినందుకు మీకు వందనాలు ప్రభావ ఆయన ఈసయ మీ వాక్యమే రెండంచులు కడగము తండ్రి అది మా హృదయాంత మీకు వెళ్ళి తండ్రి మమ్మల్ని హెచ్చరిస్తూ శుద్ధి చేస్తూ గర్దిస్తూ బుద్ధి చెబుతూ వస్తుంది ప్రభావ వీటి ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం ప్రభావ ఆయన ఈసయ అంత్య తండ్రి రాకడకు సమీపంలో నైనా మేము నిలిచి ఉండగా తండ్రి ప్రభా నైనా ఆ యొక్క తండ్రి ప్రభా అభవాలు ఏ విధము చేతనైనా పడగొట్టాలని ప్రయత్నిస్తూ ఉండగా తండ్రి మీ వాక్యము ద్వారా వాడిని అడ్డుకున్నటకు శక్తిని పొందుకున్నటకు మాకు సహాయం చేయండి ప్రభా ఆయన ఇంకానూ బలపరచండి ప్రభా అనేకులు తండ్రి ప్రభా నేటి కాలంలో ఎన్నో స్పిరిట్స్ ని ధరించుకొని ఆయన ఆ అపవాదికి మహమ్మతి ఇస్తూ తండ్రి ప్రభా క్రైస్తవలముని నియమకార్థముగా బ్రతుకుతూ తండ్రి జీవితాలను ఒక జీవమును పోగొట్టుకునే వారిగా ఉంటున్నారు ప్రభా ఆయన వారిని హెచ్చరించండి ఒక అవకాశమును దయచేయండి ముఖ్యంగా సంఘాలను బట్టి ప్రార్థిస్తుంటున్నాం సంఘములో తండ్రి కావలసిన క్షేమమును దయచేయండి పవిత్రతను భక్తిని తండ్రి యథార్థతను పరిశుద్ధతను తండ్రి ప్రభా దయచేయండి తండ్రి ప్రభు ఆయన విలువలతో కూడినది క్రైస్తవ జీవితం అని వారు తెలుసుకున్నట్లు సాయం చేయండి అపవిత్రతకులు నాయన చోటు ఇవ్వకుండా సాయం చేయండి పెద్దలతోనూ తండ్రి సంఘ కాపరులతోనూ విశ్వాసులతోనూ మాట్లాడండి ప్రభాయన భ్రష్టత్వాన్ని పాలదుల ముందు వేడుకొని చుట్టాము తండ్రి సమాధానం దయచేయండి బలపరచండి ప్రభా యొన బిడ్డల్ని మీ చేతిలో కప్పగపు చుంటున్నాం తండ్రి యొన బిడ్డలు మా కుటుంబాలలో కాక తండ్రి అనేకల సంఘాలలో తండ్రి క్రైస్తవ బిడ్డలు విశ్వాసులు పాస్టర్ల బిడ్డలు ఉంటున్నారు ప్రభా నాయన అండ్రి ఆ యొక్క అపవాదికే మహిమ పరుస్తూ వాడి చేతుల్లో బాణములుగా తండ్రి వీరు చెడిపోయి అనేకుల్ని చెడుపుతూ వస్తుంటున్నారు ప్రభా వీరికి నాయన బుద్ధి చెప్పమని వేడుకుంది తండ్రి హెచ్చరించే వారిని లేపమని తండ్రి ప్రభా నాయన వారికి నరకం అన్న కూడా నా యొక్క భయం కూడా లేదు ప్రభా ఆయన వారిని హెచ్చరించవలండి అడుగు చుట్టాము తండ్రి సహాయం చేయండి ప్రభా ఆయన ఈ యవన బిడ్డలు కేవలం మిమ్మల్ని మహిమ మీ చేతుల్లో బాణముల వల్లే వాళ్ళు తండ్రి ప్రభా నిత్య యవనములుగా తండ్రి వారు ఉండినట్లు మాకు కూడా సహాయం చేయమని వేడుకొని చుట్టాం ముఖ్యంగా ఈ దురాశ లోకాశలలో ఉన్న మొదటిది ప్రభా ఈ దురాశ తండ్రి ప్రభా దాన్ని నిగ్రహించుకునే శక్తిని మాకు దాయిచ్చింది దాని వ్యతిరేకించే శక్తిని దయచేయండి ప్రభు పాపాన్ని అసహించుకున్న శక్తిని మాకు దయచేయండి ప్రభా ఆయన వాటిని చూసి ఆశ పడక తండ్రి ప్రభా నాయన ఇప్పటికే నాయన ఈ లోకంలో ఆ యొక్క జ్ఞానము నిలిచిపోయి ఉన్నది ప్రభావ ఈ లోక ఆశలు నాయన ఇవన్నీ ఒక రోజు నిలిచిపోతాయని చెప్పిన్నారా ప్రభావ కానీ మీ మాటలు ఎన్నడను తండ్రి గట్టింపు ప్రభా నాయన కాబట్టి తండ్రి ప్రభా మీ వైపు చూచుచు తండ్రి ప్రభా నాయన మేము ముందు కొనసాగే వారంగా ఉండు తక్కు మా శరీరం బలహీనతలను చిలువ వారంగా ఉండి తక్కు మీ కాడి మోయచ్చు తండ్రి అది సులువైనది భారం మహా ఆనందమైనది అని సంతోషంతో మోయచ్చు అనేకులు సాక్షి జీవితం కలిగి మాదిరికరమైన జీవితం కలిగి నడుచుకునే వారంగా ఉండి తక్కు సాం మమ్మల్ని బలపరచండి మాకు సహాయం చేయండి ప్రభా మాకు శక్తినివ్వండి ప్రభా నా మమ్మల్ని క్షమించండి ప్రభా నాయన ఈశ్వర తండ్రి మీ పాదాల దగ్గర ఉంటుంది ఆయన మీ యొక్క చిత్తాన్ని జరిగించే వరముగా ఉండేటట్టు తండ్రి ప్రభా ఆయన అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా తండ్రి పర్సక్యూషన్ జరుగుతుండదు కదా ఎంతో మంది మార్కెట్స్ అయిపోతున్నారు ప్రభా నైనా వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభావ ఎంతో పరిస్థితులు ప్రభావ నీతి మంత్రని జ్ఞాపకం చేసుకున్నట్ట ఎంతో మేలు అన్నట్టు నాయన ఆ పరిస్థితులు తండ్రి ఆయన వారి జీవితాలను త్యాగం చేసి ఎంతో మందిని రక్షణలోకి నడిపిస్తుంటున్నాం ప్రభు నాయన మీ చిత్తాన్ని ఒక్క ఇంచు కూడా మేము కాదిలించలేకపోతున్నాం ప్రభు క్షమించండి ప్రభు నాయన ఇంకా తండ్రి అటువంటి వారిని చూసి నాయన మాదిరికరమైన జీవితం మేము కూడా బ్రతికే వారముగా ఆ వైరాగ్యంతో ఆవేదనతో మేము కూడా ముందుకు అనేకులకు సువార్తను ప్రకటించే అటువంటి జీవితం మేము కూడా వాక్యానుసరమైన జీవితం మేము కూడా ధరించుకునే కనబడే వారంగా ఉండేటకు సాయం విమర్శ చేయకుండా ప్రతి విమర్శ మాకు మేము చేసుకునే వరంగా ఆత్మవిమర్శ పరిశోధన చేసుకునే వరంగా ఉండేటకు సాయం నాయన చీకటి నాయన విస్తరించి వెలుగుగా ఉన్న మా జీవితాల్లో ఆ చీకటి ఎంత మాత్రమునూ రాకుండా తల్లి మమ్మల్ని కాపాడు అని మా రక్షణ కంచను ఎల్లప్పుడూ ఉంచుకుని వేడుకున్న చుట్టూ తండ్రి ప్రభావ శోధనలు శ్రమాలు విటకుండా ప్రయాణిస్తున్న మా జీవితాల్లో తండ్రి ప్రభా రాను ఇంకా భయంకరమైన శ్రమలలో తండ్రి ఎక్కడ నిరుత్సాహపడకుండా కృంగిపోకుండా ఆ లోకాశల వైపు చూడకుండా తండ్రి వాక్యానుసారంగా జీవించే బిడ్డలంగా మేము ఎంత సహాయించు గొప్ప వాక్యాలతో మమ్మల్ని హెచ్చరించండి ప్రభు మాకు బుద్ధి చెప్పండి గద్దించండి ప్రభా సహాయం చేయండి ప్రభా తండ్రి ప్రభాయనా విషయం ఈ యొక్క జాశ్వాన్ని బట్టి ప్రార్థిస్తుంటున్నాను తండ్రి ఆ బిడ్డకున్న ఆ యొక్క తీవ్రమైన అనారోగ్యాన్ని బట్టి ప్రారంభిస్తుంది సంపూర్ణ స్వస్థత దేండి తండ్రిని బలపరచండి ప్రభు ఆ బిడ్డని ముట్టండి ప్రభు ఆ యొక్క ముట్టండి సంపూర్ణ ఆరోగ్యం దండి కుటుంబంలో సమాధానం దండి వారి కన్నీలను చుడుచండి తండ్రి వారిని ఆదుకోండి ప్రభు నా కుటుంబానికి సంపూర్ణ ధైర్యం దండి ప్రభు నీ చిత్తాన్ని జరిగించే వరగా తండ్రి ప్రభా నాయన ఈ సరి అనారోగ్యం నుంచి విడుదల దాయిచ్చేట సంపూర్ణ ఆరోగ్యం దాచు కుటుంబాలకు క్షేమమును దాయి సామాన్య వాళ్ళు అమ్మగారిని బట్టి ప్రార్థిస్తుంది తండ్రి ఆయన ముట్టండి సంపూర్ణ ఆరోగ్యం దాచు ఇంత బలపరచండి తండ్రి ఎఫ్రాయమని యసు కుటుంబాలను ఆయన మీ చేతులకు అప్పలేదు బలపరచుండీ ఆ యొక్క అభిరామ్ బ్రదర్ ని కృష్ణ బ్రదర్ ని విక్రమ్ బ్రదర్ ని మీ చేతులకు అప్పజెచ్చు సంపూర్ణ స్వస్థత సంపూర్ణ రక్షణ వారికి కలిగి కోవిడ్ వల్ల కోవిడ్ బాధితులను ఆ యొక్క వరద బాధితులను నాయన రైతులను వలస కూలీలను మీ చేతులకు అప్పజెచ్చు వారికి నైనా సంపూర్ణ స్వస్థత ఆరోగ్యము వారికి కావలసిన రక్షణను వారికి అనుగ్రహించండి ప్రభావ రెండంతల ఫలమును వారికి అనుగ్రహించండి ప్రభావ దేవుడు వారిని నమ్ముతకు సాధించండి చెల్లించుకుంటున్నా నేను అదే మరి ఎస్ఎంఎస్ ఈమెయిల్ వాట్సప్ ఫేస్బుక్ యూట్యూబ్ తండ్రి ప్రభావీ ద్వారా జరుగుతున్న సేవా కార్యక్రమాలు తండ్రి ప్రభా ద్వారా అనేకలు వింటున్నారు అందరు గమనిస్తుంటున్నారు ఎవరి దేవుడ ఆయన ఆవరి జీవితాల్లో మార్పును రక్షణను కలగజేయమని వేడుకొని నేను ఈ లోకానికి తండ్రి ప్రభా మా యొక్క భారతదేశానికి తండ్రి ప్రభా ఆ యొక్క విద్ర ఆరాధన విడిచి వెళ్లిపోవడానికి సహాయం చేయండి క్రీసే రక్షకుడు లోక రక్షకుడు అని వారు తెలుసుకున్నట్లు సహాయం చేయండి బలపరచండి ప్రభావ టీమ్ లో ప్రతి సభ్యుడిని మీ పేరు ఎదుటి ఉంచుతుండదు ఇంత బలపరచం ప్రతి ఒక్కరిని ఆయన పేరు పేరున తండ్రి తాకండి ప్రభావ అదే మరి ఈ నెలలో వెళ్ళిన బ్రదర్స్ తండ్రి సువార్థ ప్రకటన తండ్రి ప్రభావీ వెళ్ళుండగా తండ్రి తోడుగా నీడగా ఉండండి మంచి ఆరోగ్యాల మీద అదే మరి ఇక్కడైతే అరణ్యంలో కేక వేయబడుతుందో అక్కడ రక్షణ మారు మనస్సును కలగజేయండి బామని కలగజేయండి తోడుగా నేడుగా ఉంది బలపరిచు తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తాను మా రక్షకుడు మా ప్రభు మీ ప్రియకుమారుడు అయినటువంటి ఏ పరిశుద్ధ మామాల ప్రార్థిస్తూ అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి నూతన ప్రభావ పరిశుద్ధురా గొప్ప దేవ సర్వశక్తి సంపూర్ణ మహోనదులకు దేవ నిమ్మేశ్వరూ పెళ్లి కృప మై డానికి గొప్ప దేవ ఈ పరిచిన కాలం అంతా కాపాడినైనా ఈ కృపలో మమ్మల్ని భద్రపరుచుకున్నారనైనా మన సచివ్య నిలబెట్టుకున్నారు ప్రభావ ది వారాత్రులు మమ్మల్ని కాచి కాపాడి అయినా మీకు వినికిళ్ళు మమ్మల్ని భద్రపరుచున్నారనైనా ంత ప్రభా నూతనమైన కృపణ అభిషేకాన్ని అనుకరించినది దాన్ని బట్టి నీకు వండన ప్రభావం కృతజ్ఞతలు అర్థించుకుంటాం జనతా మహిమ ప్రభావం మహా తేజిస్తూ మహా ఐశ్వర్యం తీసేసిన దేవనా ప్రభావం కాల కదా నీకు సిద్ధించినాగిన ప్రభావం ప్రార్థించిన స్వరం విన్న సమయాన్ని బట్టి నీకు వండన ప్రభావం దాన్ని బట్టి నీకే కుటుంబాలు అనే ప్రభావం ఆయన మాట్లాడిన ప్రభావం అధికారాన్ని మీ ప్రభావం ఏదీ ఉందో ప్రబంధ్యం చూపించారు ఎంత గొప్ప దేవుడు అయితే గొప్ప దేవుడు ప్రబంధ్యం మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన ఆయన కడుగు రైతుల్లోనైనా పాపంలోని శాపంలో భరించి ఆయన మాకు బుద్ధిగా మీరు మరణించిన ఆయన మమ్మల్ని మాకు వేల మీకు మరణ పూర్తిగా చురుగ్న మమ్మల్ని అబ్రహామి సంతానంగా మార్చుకున్నారు వారు వారసులుగా దేవునిగా మొక్కలు మార్చుకున్నారు ప్రభావ పరిశుద్ధంగా మిమ్మల్ని మార్చుకున్నారు ఓ ప్రభా రాష్ట్రం నుంచి దత్తపుత్రులుగా స్వీకరించిమారులుగా మాకు తయారు చేస్తున్నారు పశువు ఆత్మ అభిషేకాన్ని మాకు అనుకరించిన ప్రభా ఉన్నారు ఆత్మ ఫలాభాలు బాబా ఆయన నీతి తాన్ని తీర్చే తయారు చేసి ప్రాబ్ ఆయన ఇంత భయంకరంగా జనాలు వెళ్తుండగా ప్రాభా మీరే కాస్టి కాపాడి ఇంత కాలం అనిపించినట్టు పని కొంచెం ప్రభావితం ఏర్పరుచుకున్నారా ఆ పనిని సంపూర్ణంగా కొనసాగిస్తారు పైసిన కాలంలో ప్రభావితం సమయకాలంలో ఎవరు కూడా ప్రోబాబితారు ఆయన మీ కుక్కలో నుంచి తొలిపోకుండా తగ్గిపోకుండా ప్రాభాడీ కుప్పలో జీవించాలా మరియు తీసే ప్రాభా మీకు నీటి చట్టను ప్రారంభించాల ప్రాభ పరిశుద్ధంగా జీవించాలా యథార్థంగా జీవించాల ప్రాభ అపవిత్రుకోవాలని ప్రభావం జీవించాలా ఆయన కుటుంబం కలకరించిన ప్రాంతం కాలంలో ప్రాభ ఆయన ఎత్తు ప్రబా తల్లి ఎత్తు ప్రభావం వార్తలు గత జిల్లాకు మీరు ప్రకటించాల ప్రభావం అనేకులు మీరు శిష్యులుగా చేయాల ప్రభావం ఆ పనులు మీరు చేయాలి ఇచ్చే ప్రభావం కొనసాగించుకోలేక సహాయపడకుండా ప్రార్థిస్తాయినా గొప్పది మనకి సోదరైనా ఈ ప్రణాళిక చేస్తే సంకల్పం మాట్లాడడం ఎంతో సహకారం సహాయపడతా మాట నడిపించుకోవడం ఆయన ఆత్మల గురించి ప్రార్థించాల ప్రభావం ఆయన నడపల ప్రభావం ఆస్మయ తీసులు వాత్యం లేదా సంపూర్ణ బాధపడాలి మహాసంగ్రామ ప్రభావం ప్రోగ్రామ్ అండ్ ఆత్మస్టమంత దురాత్మ తో అది ఆశ్రమైన విషయం ప్రోగ్రామ్ అది మేము అటెండ్ చేసుకుని ప్రభావం పొందటానికి ప్రణాళికల ప్రభావం అభిషేకం తండ్రి అనుకూల ప్రార్థిస్తుంది ఒక జీవితించారు ఒక్క శాస్త్రంగా నిర్వహించుకుని ప్రార్థిస్తుంది మన కుటుంబాల పిల్లలని పోషించుకొని ప్రార్థిస్తున్నారు పని పట్ల ప్రతి స్థలంలో ప్రభావం కూడ కాపులు అనుకరించు ఒక జీవించే పిల్లలు తయారు చేస్తాం ఆయన ఎక్కువ విశ్వాసాన్ని కాపాడుకోవాలి ఆయన చివరి వరకు ప్రభావం కాదు పరుగులు కరెక్ట్ ఆయన చివరి వరకు కాపాడుతారు ఆయన ఇష్టగా చదువుకు ఏ పని చేసుకోవాలి ఆయన మీ జీవాన్ని పొందుకొని పెట్టాలంటారు క్యాక్ చేసి అది సమృద్ధిగా పొందుకోవాలి అనేక ప్రకటించారు ఆయన ఒక్కరు కూడా ఇష్టం లేదు ఆయన పనిచేస్తున్నట్టు ఇచ్చిన స్థలం వారాన్ని చెప్తాం తీసుకుంటారు సాయంత్రులు సాయంత్రులు ఆయన పక్క పచ్చి పని రాజ్యం తిరిగి వచ్చే ఇచ్చే బిడ్డలుగా తయారు చేసి పది దశ ప్రభావం విశ్వాసాలతో ఆధారపడి బిడ్డలుగా తయారు చేసి ప్రభావం ఆయనంతా యథా విధించిన తప్ప ఆయన ఎత్తుక లోకంలో మనుషులు జీవిస్తా ఆయన కానీ ప్రాబా అది వారు చేరసలు ఏసా వచ్చి అందరికీ అలాగే నేను మనుషులు రాత్ర అది నేను చూడగలుగుతున్నా టే తీసుకుంటాను రాత్రి సంబంధించి ఎంతో పర్యాన్ని మాట్లాడతాను ప్రాబాన్ చేస్తాను ప్రభా మీ ప్రేమతో వచ్చి ప్రకటించాల ప్రభావం అది నిలనే శక్తులుగా ప్రభావం అవతల బోధం ఓ ప్రభా ప్రతి పీడింపబడుతుంది మనుషులై ఓ ప్రభా ఇ ప్రభా అనుకరించమని ప్రార్థులు ఆత్మీయ నేతలు చెప్పిన ప్రభావం ప్రకటించే సేవకులు మీరు లేవలేదు ప్రతి సంఘం ప్రభావి సత్యను ప్రకటించాల ప్రభావ మత ప్రేమ బోధలించాలి విడుదల పొందాల ప్రభావం దర్శించమని ప్రార్థిస్తాం వాళ్ళ హృదయాన్ని తని మొదటి స్త్రీలో నటించుకోవాల్ని బయలుపరచుని ప్రార్థిస్తాం కాంప్లికేషన్ వార్త ప్రకటించిన లక్షల మధ్యలో ప్రతి ఒక్క ప్రకటించిన ప్రభావం ఎవరు చూసుకుని బాగుండే తీరే ప్రభావ ఆయన వేరే సహాయపడమని ప్రార్థిస్తాం ఏడు వందల ప్రభావ ఇసు అనేకులు ప్రభావం ఆయన వేరే సహాయపడడం ప్రార్థిస్తున్నారు నాకు బహు సమీపం మా యొక్క ఇమ్మొచ్చిన దీన్ని బహు దగ్గర ఉండే ప్రభావం పనిని ప్రభావం సంపూర్ణగా కొనసాగించుకోవాలా ఏ దాసుని మెలుకగుండి నేను ఆ పనులు గుర్తిస్తాను మీరు వచ్చేంత వరకు మీకు చెప్పిన పనులు మెరుగ కలిగి ఉండాలా అనే క్లిస్త ప్రకటించి మీ సంధికి నటించాలా అది సేవార్జితో మమ్మల్ని అందరు నడిపించి మీరు రాకపోతే మమ్మల్ని అందరిని చిత్రపరుచుకోవాలి త్వరలో రాను యేసు క్రీస్తు పరిషత్ నామవున ఫస్ట్ తర్వాత మీకు వందాలైన ఇంతవరకు మీరు అక్కడ ఇవ్వని నడిపించండి మీకు వదనాలు పార్టీ మీరు అతను మా యొక్క ఆత్మీయ నేతలను మీకు ఎంతో వదనాలు ప్రభావ ప్రభా సమస్త సృష్టికి మూలక ప్రభావ మీరు అదృశ్య దేవుని స్వరూపం అయినా మీకు వదనాలు ఏదయ్యా ప్రభా ఆ యొక్క వాక్యాలను మనం హెచ్చరిస్తా ఉంది పర్వాల మీ యొక్క దైవత్వాన్ని మేము ఎప్పుడు కూడా అనుమానించకుండా సంపూర్ణ నిరీక్షణ కలిగి ఆధారపడి మీ మీద ముందుకు మౌలాగా తయారడమని ప్రార్థిస్తున్నాం సేవ జీవితం పద పరికరం చేయండి అనేకల ప్రతి ఒక్కరు గొప్ప సేవకులు రావాలా పర్వ మా సేవ పరికర్య నుంచి అనేక గొప్ప సేవకులు రావాలా భూతలకరింతలు చేసే గొప్ప సేవకులు రావాలా అటువంటి సేవకులను లేవనైతే మీరే మహిమను మీ మహిమాధంగా మనందరూ పెట్టుకోమని అంత వరకు సాయి జీవింపజేయమని ప్రార్థిస్తున్నాం ప్రతి ప్రార్థనకి విజయం అనుగ్రహించండి ఓ ప్రభు ప్రతి బిడ్డని మీ కొడుకు రాష్ట్ర పెట్టుకుని మీరే మహిమనండి ఈ దినమంతా మీరు ఒక సంచమని ఏ సుక్రీష్ణ ప్రార్థిస్తున్నాం తండ్రి మన ప్రభు అయిన ఏ సుక్రీష్ కృప సమాధానం నడిపిస్తూ మనందరికి సదాకాలం తోడైంది మెయిన్ రెగ్యులర్ బజ్ రెగ్యులర్ సార్ థ్యాంక్ యూ సార్ అందరికీ